I yeah. can't. నేను చదువుతాను ఎనిమిదో పంచమవల్లి ప్రారంభల్లి ప్రారంభ అదే ఐదవ భాగానికి వచ్చేసాం పంచమవల్లి ప్రారంభ వేలు అంటే ఇరవై క్లాస్లు Ah, Last loop. కారణ శరీరములలో కారణ శరీరము దుఃఖమునకు సాక్షాత్కారము కాదు సాక్షాత్కారమైనప్పుడు సి ఉన్నదిలో విత్తనము మొలక ద్వారా ఫలమునకు కారణమైనట్టు కారణ శరీరము స్థూల సూక్ష్మ శరీరముల ద్వారా కారణమవు కూడా జీవులకు భోగప్రాప్తి చేయుచున్నది ఆ స్థూల శరీరమును శాస్త్రము పురమని చెప్పుచున్నది అన్నపానాదుల భక్షణ చే కడుగు రసము స్వగాది ధాతువులను వృద్ధి చేయుట చేతూల శరీరము పూర్ణతను పొందుచున్నది అందుచే స్థూల శరీరము పూర్ణతను పొందుచున్నది అందుచే స్థూల శరీరము పురమణి नचिकेता पुषुड़ अने दचिकेत अने संबोधन यमधर्मराज संबोधि मन दृष्टि संबोधित కారణశరీరము అక్కడి నుంచి చెట్టుగా మలచివస్థకి స్వప్నావస్థ నుంచి జాగ్రత్త అవస్థకి ప్రతిరోజు మనం వస్తూ ఉన్నాం కారణ శరీరం అనే సుశుద్ధి అవస్థలో ఏ రకమైనటువంటి లేక సర్వజీవులు ఏకత్వానుభవం అనే పొందుతున్నారు కానీ అక్కడ నుంచి వచ్చినటువంటి మొలక అంకురం ఏదైతే ఉన్నదో ఆ అంకురము తదనుగుణమైనటువంటి సూక్ష్మ స్థూల శరీరములు భోగాసక్తి అందు అనుభూతమవుతున్నటువంటి ప్రేరణ పొందుతున్నటువంటి జగద్భావమును పొందుతున్నటువంటి ఏ అంకురం అయితే ఆ అంకురము తదనుగుణమైనటువంటి భోగలాల సతో సంస్కారముతో తదనుగుణమైనటువంటి వాసనా బలముతో సూక్ష్మ స్థూల శరీరములుగా అయిన వెళుతూ ప్రవేశిస్తూ అనుభవిస్తూ నిర్ణయిస్తూ దంధ మునిగి తేలుతుంది ఇది మన రోజువారి దైనందిన జీవన ప్రక్రియ ప్రతివాడు జాగ్రత్త అవస్థలో జ్ఞానేంద్రియ సంఘాతం ేంద్రియ పంచకం విషయేంద్రియ పంచకం ప్రాణేంద్రియ పంచకం అంతరేంద్రియ పంచకం ఈ ఐదైదులు ఇరవై పంచకం జల పంచకం అగ్నిపంచకం వాయుపంచకం అట్లే పృథ్వీ కదంబం అగ్ని కదంబం వాయు కదంబం జల కదంబం ఆకాశ కదంబం ఈ నిలువరసలు ఆ అనేటటువంటి వాటి వ్యవహార రీత్యాంచి తమ తమ స్వస్థానములందు అవి పునఃముంది మరలా స్వప్నావస్థకు రాగానే అంతరింద్రియ పంచకముతో ప్రారంభమై విజాగ్రతావస్థయందు కర్మి ఇంద్రియ పంచకం मन की जोस्थल चयन शरीरत्रयपड़त तोचुत अभविचंबड़ो निर्णय धात्म्यता अभव इध आया परम बट्टी వస్తేందు బాహ్యేంద్రియ సహకారము లేకనే ప్రవర్తనంత జరుగుతుంది ఆయా ఇంద్రియముల సహకారమును బట్టి బాహ్యమునందు జగద్వ్యాపారముందు శరీరమనే భోగ శరీరముల భోగ శరీరములోని కర్మేంద్రియ జ్ఞానేంద్రియ ప్రాణేంద్రియ что это так मधुर पदार्था आस्वादि आस्वादेट इतर प्रपंच आने आ मधुर पदार्थने दुभव मूड संवस उ लेदा संवस उ शिशु ने गम शिशु దీని ఎందు నిమగ్నమై ఉంటే అదే దాని ప్రపంచమై మరి మానవుడు ఎదిగాడు వివేకాన్ని సంపాదించాడు బుద్ధి వికాసాన్ని పొందాడు విచారణాక్రదువును కొనసాగిస్తున్నాడు కార్యకారణ తర్కమును చేస్తూ కానీ తనను తాను తిరగడం అనేటటువంటి పనిలో కారణం ఏమిటంటే ఆ కార్యకారణ సంబంధ రూప విచారణ జ్ఞానం లేకపోవడం వలన కారణమైనటువంటి విత్తనము తనయందే ఉన్నది ప్రజ్ఞారూపమైనటువంటి చైతన్య రూపమైనటువంటి సాక్షీస్వరూపమైనటువంటి ప్రకాశరూపమైనటువంటి నేననేటటువంటి సద్వస్తు సుశుద్ధి అవస్థకు సాక్షిగా ఉన్నాయి అట్టి సుశుద్ధి అవస్థ చేతనే స్వప్న జాగ్రత్త అవస్థలు రాజోత్సవిస్తున్నాయి అసలు ఈ మూడు అవస్థలలో ఏది సత్యము అని విచారణ చేపట్టినట్లయితే నిజానికి అవన్నీ తదనుగుణ రూపమైనటువంటి ఆయా తా తత్కాలవత్ ప్రాప్తిస్తూ ఉన్నటువంటి ఆ ఆయా శరీర భోగ్య వ్యవహారం ఒక్కొక్క అవస్థలో ఒక్కొక్క శరీరం ఉన్నట్లు తోచుతూ ఉంది జాగ్రత్త అవస్థలో స్థూల సూక్ష్మ కారణ శరీరములు మూడు కూడా వ్యవహారశీలము అవుతున్నట్లు అదే స్వప్నావస్థ ఎందు ఈ స్థూల శరీరము నిమిత్త మాత్రముగా వ్యవహారశీలం కానట్లుగా కేవలము ప్రాణేంద్రియముల వరకే పనిచేసేటటువంటి పనిముట్టుగా ఇన్వాలంటరీ యాక్షన్స్ వరకే పరిమితమై ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి పనిముట్టుగా ఈ శరీరం ఉపయోగపడుతుంది అని శరీరం విడిచిపెట్టినటువంటి వాడికి ఈ మూడవస్థలు కలవా అంటే లేవని చెప్పబోదు కాబట్టి శరీరం అనేటటువంటి నిమిత్త కారణం ప్రజ్ఞ అనేటటువంటి ఉపాదాన కారణం కారణములు ద్విధంబులు ఉపాదాన కారణం నిమిత్త కారణం ఈ శరీరం అనేటటువంటి ఉపాధి ఉపాదాన కారణం ప్రజ్ఞ నిమిత్త కారణం కాబట్టి కారణ మనం చక్కగా విచారించవలసినటువంటి అవసరం ఉన్నది అయ్యా కారణావస్థ అయినటువంటి శిశుద్ధి అవస్థలో తెలివే లేదు కదా మరి ఎట్లా ఇది సాధ్యమా అసాధ్యం అవుతుంది కదా అనేటటువంటి संवेदना रूप अंकुर तात्कालिक जीव अभोक्त जीव भाव प्रधानम स्वप्न एपड़ी अभी జీవులకు భోగప్రాప్తి కలుగుతుంది కాబట్టి ఇట్టి భోగప్రాప్తి చేత జీవుడు జన్మ కర్మ చక్రము నుంచి తెప్పబడుతున్నాడు అసలు ఈ స్థూల శరీరం ఎలా పనిచేస్తుంది అని స్థూల శరీరం యొక్క ఆధార స్థితిని విచారణ అన్నము చేత పోషించబడుతూ ఉన్నది అన్నము చేత వృద్ధి చెందుతూ ఉన్నది అట్టి అన్నమే అధగా అట్టి అన్నము చేతే తిరిగి మరలా భక్షించబడుతుంది కాబట్టి దీనికి అన్నము కోశం అని పి అన్నమయ కోశం ఏదైతే ఉన్న అంటే దాని నిండా దేవుడు అన్నాన్ని ఓ పక్కన వేస్తూ గుయ్యం ఒక నలభై ఏళ్ళు ఒక యాభై ఏళ్ళు ఒక అరవై ఏళ్ళు ఒక ఎనభై ఏళ్ళు ఒక వంద ఏళ్ళు ఒక నూట ఇరవై ఏళ్ళు అన్నపు రాశి తయారైంది ఎంత పెద్ద రాశి తయారైందంటే లెక్కెట్టడానికి వీలులేనంత రాశి తయారైంది ఆ రాశికి జ్ఞానేంద్రియ కర్మేంద్రియ అంతరేంద్రియ ప్రాణేంద్రియ విషయేంద్రియ సంఘాతమంతా ఒక శిల్పంలాగా ఉబ్బు దిస్తే కల్పిస్తే ఈ స్థూల శరీరం అయింది అన్నము అంటే అంతా అన్నమే అన్నం అంటే పులిహార వేరే ద్వజనం వేరే కాదు తినబడినదంతా అన్నమే అనుభవించబడునదంతా అన్నమే ఒక రీతిగా గమనిస్తే ఉన్నది పరబ్రహ్మమే అయి ఉన్నప్పుడు అన్నము కూడా పరబ్రహ్మమే కాబట్టి परब्रह्म निर्णय अनेणय रीत्या चूचित समस्तमु दाने अंशीभूतम परमात्म अने दृष्टिकोण में चूचित समस्तमु दाने अंशयभूतम प्रत्येगात्म अने दृष्टि तो चूचित शरीर आत्म अंशीभूतम अवस्थ अंशीभूत అన్ని త్రిపుటులు కూడా ఆత్మ ఎందు అంశయభూతములే అయిన ఆ రకముగా అన్ని త్రిపుల యొక్క విచారణను పూర్తి చేయాలి ఈ త్రిపుడులన్నీ ఆత్మ ఎందు ఉన్నాయో దర్శనాన్ని అట్లా ఎవరైతే ఆ దర్శనాన్ని పొందారు వర్ణతను సాధిస్తాం పూర్ణత్వం ఒకసారి వస్తే అది స్థూల శరీరం దగ్గర పూర్ణత్వం వస్తుంది సూక్ష్మ శరీరం దగ్గర పూర్ణత్వం వస్తుంది శరీరం దగ్గర పూర్ణత్వం వస్తుంది స్వప్న సుశుద్ధ్యావస్థలు మూడింటి ఎందు ఆ పూర్ణత్వం ప్రతిబింబిస్తూ ఒకసారి పూర్ణమైనటువంటి స్థితిని సాధించిన తరువాత ఒకసారి తురియ స్థితిని సాధించిన తరువాత ఒకసారి సర్వ విలక్షణత్వాన్ని సర్వసాక్షిత్వాన్ని సాధించిన తరువాత द्वंद्वाभूति के अवकाशमेव హే బ్రహ్మ పదార్థం చేతైతే బ్రహ్మణోరవ్యక్తక్ మహదర్మహదహంకారహదహంకారో ఆకాశ పంచతన్మాత్రేభ్యో పంచతన్మాత్రే పంచభూతేభ్యో అనే క్రమసృష్టి మనం చెబుతున్నామో అఖిలం జగత్వరకు శరా ఘటరావాదు కొండే మట్టి ముంత ప్రమిద ఏ రూపంలో ధరించినప్పటికీ మట్టి ఏ ఆకృతిని ధరించినప్పటికీ గోడ ఇల్లు ఏ పేరు పెట్టినప్పటికీ ఏ నామ రూపాధలు ధరించినప్పటికీ దాని యొక్క ప్రధాన వస్తు లక్షణమైనటువంటి మృత్తికా లక్షణం మారుటలేదు అట్లే ఎన్ని శరీరములు ధరించినప్పటికీ ఎన్ని అవస్థలు పొందినప్పటికీ ఎన్ని పరిణామ స్థితులను అనుభవిస్తున్నప్పటికీ ఎన్ని భోగ్య శరీరాదులను భోగ్య ప్రపంచాదులను భోగ్య భావములను తాను అనుభవిస్తున్నప్పటికీ నేననేటటువంటి ప్రజ్ఞ చైతన్యం ఆత్మ బ్రహ్మము మారుటలేదు ఆ లక్షణం అలాగే ఉండిపోయింది లక్షణరీత్యా ఏ మార్పు లేనిదై ఉన్నదో కేవల సచిదానంద ఘనమై ఉన్నదో రూపాదుల చేత మారినట్లు తోచు భాంతి నామ రూపాధలను త్యాగం చేసిందనమును పట్టినట్టయితే నీవు బ్రవతమే నీవు ప్రత్యేగాత్మవే నీవు సర్వసాక్షివే నీవు సర్వ విలక్షణుడవే త్రిపుటికి అతీతుడవే అనేటటువంటి నిర్ణయాన్ని నువ్వు పొందగలుగుతున్నావు అట్టి అతీత స్థితి ఎందున్నవా నేనుకుర పురుషోత్తమ అనేటటువంటి పేర్లు బయట పరిణామ సహితమైనటువంటి వాటికి సాక్షిగా ఉన్నావు అప్పుడు క్షరపు పరిణామరహితమైనటువంటి వాటికి కూడా సాక్షిగా ఉన్నావు అప్పుడు అక్షరపు అసలు అనంత విశ్వానికే సాక్షిగా ఉన్నావు అనంత విశ్వానికి సాక్షిగా ఉన్నటువంటి అఖండ ఎరుక పరమాత్మ అట్టి అఖండ ఎరుక కూడా లేనిదే అనేటటువంటి నిర్ణయాన్ని బయలుదేరిచినట్లు అనుకోండి ఏమయ్యావు తానే లేనివాడు ఏ రకముగా జుకోవాలి మానవుడు అనేటటువంటి ఉపదేశాన్ని నచికేతుని ఉద్దేశించి యమధర్మరాజు సమస్త మానవాళికి ఈ కఠోపనిషత్తు ద్వారా బోధిస్తూ ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కడు తనను తాను సాక్షిగా సర్వ విలక్షణుడుగా సర్వాతీతుడుగా సర్వము భ్రాంతిగా సర్వము భ్రమాజన్యమైనదిగా చేత ఉన్నదిగా భావించి గుర్తించి తనను తాను వేరు చేసుకుని తాను అతీతమై ఉన్నవాడను ఇవన్నీ నాకు పనిముట్లు ఇవి ఏవి నేను కాదు ఇదంతా ఇదం వైదం కాబట్టి ఉన్నదంతా ఏమిటి ఏకత్వమైనటువంటి బ్రహ్మమే అనే నిశ్చయాత్మ జ్ఞానానికి మానవుడు చేరినప్పుడు సర్వ పదార్థములు శక్తులు సర్వ కారణములు సర్వ ఇచ్ఛలు సర్వభోగములు సర్వముగా ఉన్నటువంటి సమస్తము కూడా ఏకాత్మత్వానుభూతిని అంటే ఏకాత్మత్వానుభూతి చేత తాను ప్రత్యేగాత్మ అని ప్రత్యేగాత్మ పరమాత్మలు అభిన్నులని తప్పక నిర్ణయాన్ని మరియు పట్టణమును కూడా పురమందురు కదా అట్టి పురమునకు ద్వారములు ద్వారపాలకులు పురపాలకుడు గుండునటులనే శరీరూపపురమునకు ఏకాదశ ద్వారములు ఉన్నవి నేత్ర ద్వారములు రెండు శ్రోత్రములు ద్వారములు నాసికాలు రెండు ముఖద్వారము ఒకటి నాభిధము ఉపస్తూ బ్రహ్మరంధ్రము ఒకటి మొత్తము పదకొండు ద్వారములు దీని అధిష్టాన దేవతలే ద్వార ఈ ద్వారములతో కూడిన ఈ పురము పురధర్మ విలక్షణుడైన ఆత్మకు సంబంధించినది ఈ ఆత్మ అనగా జీవాత్మ పరమాత్మను సమ్య జ్ఞానపూర్వకముగా ధ్యానించి ఆ పరమాత్మ అన్ని భూతములయందు సమముగా ఉండు తలంచి సోకింపడు జ్ఞానము చేత కామ్య కర్మ బంధముల చేస్తారంగా తెలియజేస్తాను నవద్వార బురి దేహీ అనే ఒక నిర్ణయాన్ని ఏకాదశురి అని ఏకాదశద్వార బురి దేహి అని నిర్ణయం ఉన్నది అంటే అర్థం ఏమిటి అంటే అందరికీ తెలిసినటువంటి నవరంధ్రాలు అదనంగా రెండు కలిపి కంధము బ్రహ్మరంధ్రము ఈ రెండు కూడా కలిపితే ఆయా పదకొండు స్థానములందు ఆయా అధిష్టాన దేవతలు ఉన్నారు పిండా బ్రహ్మాండ పంచీకరణ ద్వారా ఆయా అధిష్టాన దేవత నిర్ణయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఆయా అధిష్టాన దేవతల గురించి కూడా మనం ఇత పూర్వం చర్చించాం ఆయా అధిష్టాన దేవతలందరూ కూడా వారి వారి సమిష్టి అనుగ్రహం చేత అంటే ప్రతి జీవి శరీరంలోనూ ఆయా ఇంద్రియాధిష్ఠాన దేవతల యొక్క వ్యవహారం ఉన్నప్పటికీ అనుగ్రహము ఉన్నప్పటికీ ఆయా జీవి ఆయా ఇంద్రియములను ఉపయోగించుకుంటున్నప్పటికీ ఆయా అనుగ్రహాన్ని అను దేవత రహస్యమును అవి కారణ శరీరంగా ఉన్నాయి అనేటటువంటి జ్ఞానాన్ని లేకపోవడం ఆ దివ్యత్వానుభూతిని తాను అనుభూతం అవ్వకపోవడం లేదా ఇంద్రియ వ్యవహారం అనే సత్యం అనుకుంటున్నారే తప్ప విత్తనమైనటువంటి ఆది దైవతాన్ని సత్యం అనేది తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి మానవులందరూ ఏం తెలుసుకోవాలి సూర్యో చక్షురత చంద్రమా మనసు చంద్రుని వలనే నీ మనసు సరిగ్గా పనిచేస్తుంది సూర్యుని వలనే నీ కళ్ళు సరిగ్గా పనిచేస్తున్నాయి లేని కూడా సరిగా పనిచేయు ఈ సత్యాన్ని గ్రహించాలి కాబట్టి ఆయా పంచకమలయందు ఎందు దైవతములు ఎలా ఉన్నాయో మానవుడికి మరణం ఉపస్థేంద్రియము ఉహేంద్రియము ఉహేంద్రియ స్థానము నుంచి వృత్తి దేవత సర్వ ప్రాణములను హరించి వేయు తొమ్మిది శాతం జీవులకు బుధస్థానము ద్వారానే ప్రాణములు వెళ్ళిపోతాయి ఇది ఒక ప్రాథమిక సత్యం కారణం ఏమిటంటే మృత్యుదేవస్థానం ఒకనే కాబట్టి సర్వ ప్రాణములను పంచప్రాణములను సంక్షోభింపజేసి మృత్యుకాలములో తన ద్వారా తన అధీన వనర్చుకుని తీసుకుని అనుగ్రహం మృత్యుదేవత వల్ల కలుగుతుంది లేకపోతే ఈ జీర్ణమైనటువంటి శరీరంలో ఎంత కాలము పైకి కిందకి కొట్టుకుంటూ అశక్తమైనటువంటి శరీరంలో అసంతృప్తితో పరిణామం లేక చింతనాగ్రస్తమై చింతాక్రాంతమై మలినమైనటువంటి హృదయంతో మలినమైనటువంటి జీవభావంతో మార్పు లేకపోతే మరణ మరణం అనేటటువంటి మార్పు లేకపోతే జీవ పరిణామమే ఆగిపోయేటటువంటి పరిస్థితి కాబట్టి బృదస్థానము మృత్యుదేవతకు ఆధారభూతమై ఉన్నది అన్నది చాలా బాగా అధ్యయనం చేసి నిర్ణయం చేసి దర్శించి నిర్ణయం అట్లా ఈ ఐదైదు ఇంద్రియ స్థానములను ఆయా ఇంద్రియాధిష్టాన దేవతలను సూక్ష్మముగా పరిశీలించి పరిశోధించి ఆయా విధాన నిర్ణయమును ఏరి బోధించి సాంఖ్య విచారణ సూత్రం కాబట్టి మనం కూడా ఆయా జీవన క్రమంలో ఆయా ఇంద్రియ ధర్మాలను వినియోగించేటప్పుడు ఆయా ఇంద్రియాధిష్టాన దైవతము యొక్క అనుగ్రహ రూపముగా దానిని గుర్తించినట్లయితే కారణ కార్యముచ్యతే కారణము వలననే కార్యం ఉత్పన్నమవుతున్నది కాబీ ఈ సమస్తము ఈశ్వరమయమే ఈ దేహము సమస్తము దైవీమయమే దివ్యత్వానుసంధానమే సమస్త ఇంద్రియములు దివ్యత్వము చేతనే అనుసంధానింపబడి పైన చేస్తున్నది ఆ దివ్యత్వమే గనక లేకపోయినట్లయితే ఆ దైవీ ప్రణాళికయే గనక లేకపోయినట్లయితే आ ईश्वराग्रह इंद्रि लीड आया इंद्रिया लुप्तमई चंद्रुन याग्रह सरग् लेक वैक्ल्यन वैकल्य मनाटा बाहर एमसीक व्याधिग्रस्ड़ी मनोव्याधि की मजुली అక్కడికి వెళ్ళి మందులు వాడినా ఫలితం రాదు అది ఏం చేయాలయ్యా ఆయన చక్కగా ఈశ్వరార్చన చేయి ఆయన నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణం చేయి సత్కార్యక్రమాలు చేయి దాన ధర్మాలు చేయి యజ్ఞయాగాదులు చేయి నీలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరము కారణ శరీరము మధ్య సంబంధం ఏదైతే ఉందో అది కుంటుబడి दैव आदि भौतिक मध्य उ संबंध पड़े आलहीन कारणावस्थ नार्यक्षेत्र्ञल दिग्विरा असंधा लोपम्चिं मतलब सर दे देश उपासन द्वारा तदुपशा द्वारा अनेक सनातन धर्म मन की इदंत भौतिकमे सत्यमेद भौतिकमे का व्यवस्थल सक्रम का पानीतमो विषय कृष्ण सर्पम चेत का वे बड़ू विषयमने विषम धरी मृत्यु गुहला तुत ये लोपम वृष्टि से पेको मिल जीवंत होता మిగిలినటువంటి ఉత్సాహం అంతా నీరుగా అయిపోతుంది కార్యకారణ క్షేత్రములు రెండూ కూడాను నీరసమావహించేస్తుంది కాబట్టి అన్ని ఇంద్రియములు స్వాధీనమై అన్ని ఇంద్రియములు సమర్థవంతములై అన్ని ఇంద్రియములు సశక్తములై అన్ని ఇంద్రియములు ఏకోన్ముఖముగా అవకాశం ఉన్నప్పుడే చక్కగా ఈ ఆధ్యాత్మ అది భౌతిక అధిదైవిక అనేటటువంటి స్థితులను ఎరిగి ఆయా స్థితుల వలన నీకు కలుగుతున్నటువంటి తాపమును స్పష్టముగా గుర్తించి అట్టి తాపత్రయ విలక్షణుడవు కావలను అలా ఈ నాభీ అంతరిణం పైడా పెంగళునాడులందు వ్యవహరిస్తూ ఉన్నటువంటి ముఖ్య ప్రాణుడు హంస ఊర్ధ్వగామి మూల స్థానమైనటువంటి బ్రహ్మరంధ్రస్థానమును అన్వేషించి పరిశోధించి తద్బ్రహ్మరంధ్రస్థానమునందు స్థిరముగా నిలకడ చెందేటటువంటి సాధనామయమైనటువంటి జీవితాన్ని జీవించడు ఎవరైతే ఈ ఆత్మ విచారణ आंतरिक यज्ञा निरंतरायर एवरते तम दृष्टि ने सदा भ्रोमध्यमुनंद सदा सहस्रमुनंद सदा ब्रह्मरंध्र स्थानी भूमा नीचर सदा सहज निर्विकल सामज निष्ठन साधू आत्मनिष्ठन साधि బ్రహ్మనిష్టను సాధించారు పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందారు అటువంటి వారు ఈ ఏకాదశ రంధ్రములలో ఏకాదశమైనటువంటి బ్రహ్మరంధ్ర స్థానము నుంచి నిర్గమిస్తారు వారికి పునరావృత్తి అనేటటువంటి నియమం కూడా మన ధర్మంలో బోధించబడుతున్నారు ఇది అసాధ్యము కదండి తోల శరీరం దృష్ట్యా ఇదంతా అసాధ్యమే సూక్ష్మ కారణ శరీరముల దృష్ట్యా కూడా అసాధ్యమే కేవలం మహాకారణ శరీరంలో సులీయంలో బ్రహ్మనిష్టలో సదా నిలకడ కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే జీవశరీరములో ఉండి జీవన్ముక్తులైన వారు మాత్రమే Okay చర్య గృహస్థాశ్రమ ధర్మాల ద్వారా తన యొక్క వివేచనాశక్తిని స్వానుభూతం అనర్చుకుంటున్నాను అయితే ఎప్పుడైనా తాను ప్రాణములను విడవవలసినదే ఈ శరీరమును విడవలసినదే అనే సత్యమును మరువక ఎవరైతే ఈ ప్రాణోత్క్రమణ కొరకు ఎవరైతే ఈ చిట్ట చివరి అనాయాస స్థితిలో తనను తాను లేకుండా చేసుకున్న స్థితిలో అశరీర పద్ధతిగా అశరీరమునందు జీవించి ఈ శరీరమును తన ఆదిగా కాలమునకు విడిచి వేసేటటువంటి ఉత్తమమైనటువంటి రీతిగా బ్రహ్మరథస్థానము నుంచి నిర్గమించగలిగేటటువంటి సమర్థతను సంపాదించడానికి మానవ జీవితాన్ని ఏమైనా వెచ్చించామా ఎప్పుడు మధ్య కొట్టుకుంటూ ఏమైనా మార్పు వచ్చిందా ఈ ప్రాణం మీద ఏమైనా స్వాధీనత నెలకొందా ఆ మనసు మీద ఏమైనా స్వాధీనత ఈ ప్రాణ మనస్సులనే సూక్ష్మ శరీరాన్ని దానికి కారణభూతముగా ఉన్నటువంటి సుశుద్ధ్యావస్థలో ఉన్నటువంటి ప్రాణ్యుడనేటటువంటి శరీరాన్ని ఏమైనా గుర్తించి ఒకదాని మీద ఒకటి ఎట్లా ఆధారపడున్నాయో ఈ సూక్ష్మ కారణ శరీరాలను ఏమైనా స్తంభింపజేసామా ఏమైనా నశింపజేసామా ఏక కాలంలో ఎవరైతే సూక్ష్మ కారణ శరీరాలను నశింపజేయగలుగుతారో వారు మాత్రమే బ్రహ్మనిష్ఠులు కాగలరు వారు మాత్రమే పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందగలరు వారు మాత్రమే బయలు దర్శనాన్ని పొందగలరు వారు మాత్రమే సద్గురు కృపని విశ్వ సద్గురు కృపని పొంది ఈ అనంత విశ్వమునకు సాక్ష్యత్వ స్థితి అయినటువంటి సర్వసాక్ష్యత్వ నిర్ణయాన్ని పొందగలుగుతారు పరిణామరహితమైనటువంటి బయలు స్థితిని చేరగలుగుతున్నారు మరి అలాంటి ఉత్తమమైనటువంటి ఊర్ధ్వ మార్గముని ఏమైనా మానవుడు ఆశ్రయించాడా రోజువారీ ఇరవై గంటల జీవితంలో ఈ రకమైనటువంటి జీవనానికి ఏమైనా సమయం కేటాయించడా ఏమైనా శ్రద్ధ వహించాడా ఈ అంతర్ముఖ ప్రయాణాన్ని తన జీవిత లక్ష్యంగా ఏమైనా మంచుకున్నాడా ఈ జీవన్ముక్త అవస్థకి చేత తన జీవితాన్ని ధన్యం చెందించేటటువంటి పద్ధతిగా ఏమైనా పరిణామం చెందాడా ఈ సాధన సిద్ధిని ఏమైనా కానీ ఇది సమ్య నేను ఈ పురధర్మ విలక్షణుడను అనేటటువంటిది ఏదైతే ఆ విలక్షణత్వమే సమ్యజ్ఞానం इधे चाल मुख्यमंत्री किमय ज्ञापन पी एवना ज्ञा योगात्कार अपरोक्षाभूति वा स्थित अभूत तन स्वस्था शरीर संघातम दीनी चूस्तूना हृदयाकाश मध्यमेंटराश मध्यू उ साक्षाचि स्वरूपमी स्वयं प्रकाशक प्रत्येगात्म स्वरूप अट्ठे प्रत्येगात्में परमात्म स्थित आ रक प्रयाणानेर्कट किशोर यायंग मारजाल किशोर यायंग परणा ची साधे सिद्ध पदेड़ा भ्रमर कीटक न्याय का यह गुरू नई आश्री दानी आ उपदेश पी आ रक जीवता जीव सदा जप तपस्य ध्यान निष्ठल मुनि उड़ा अने प्रश्न मानव अवसर उधना साध्यम सर्वसाक्षित्वा साधी अला समय ज्ञाना साधि वाड़ की పరమాత్మ అన్ని భూతముల సమముగా ఉండేటటువంటి దర్శనం కలుగుతోంది మమైవాంశో జీవలోకే జీవో దేవ సనాతన అని భగవద్గీత అంటుంది ఉపనిషద్వాక్యం అంటుంది అన్నీ నా అంశే అన్నీ నా విస్ఫులింగములే సర్వము నా విభూతి అంటుంది సర్వమంతా ఒకే పరమాత్మ యొక్క విభూతి ఒకే అఖండ ఎరుక యొక్క విభూతి ఒకే లేనెరుక యొక్క విభూతి కాబట్టి ఆ స్వరూపాన్ని ఆ సమయ జ్ఞానాన్ని పొందాలి అటువంటి వాడు శోకింపడు ఇప్పటికే రకమైన శోకం లేదు ఇప్పటికీ వేదన లేదు ఏ రకమైన దుఃఖం లేదు ఏ రకమైనటువంటి కర్మబంధం లేదు ఏ రకమైనటువంటి అవిద్య లేదు ఏ రకమైనటువంటి కామ్యములు లేవు కేవల జ్ఞాన స్వరూపులు అంటే కేవల జ్ఞానం చేత కైవల్యాన్ని పొందుతున్నాడు ముక్త స్థితిని పొందుతున్నాడు మరలా శరీరము పొందట ఎందుకని అంటే అధోముఖ ప్రయాణం లేదు కాబట్టి లేదు కాబట్టి ఇంద్రియ తాదాత్ లేదు కాబట్టి సంతృప్తి లేదు కాబట్టి ఏ రకమైనటువంటి అజ్ఞానం లేదు కాబట్టి ఏ రకమైనటువంటి అవిద్యా మోహం లేదు కాబట్టి మోహక్షయమైపోయింది కాబట్టి మోక్షమును పొందుము అనేటటువంటి నిర్ణయ వాక్యాన్ని ఈ సమయ ద్వారా మానవులందరూ తప్పక సాధించవలసినదని సాధకులందరూ తప్పక ఇట్టి సమయ పొందాలని ఈ ఏకాదశ రంధ్ర నిర్ణయమును ఈ ఉత్క్రమణ మార్గమును ఈ ఉద్ధతిని ఈ ఉపదేశమను ఈ అంతర్ముఖ ప్రయాణాన్ని ఈ ఆంతరిక యజ్ఞాన్ని ఈ ఆత్మ విచారణని ఈ సమాధినిష్టని ఈ రకమైనటువంటి బ్రహ్మరంధ్ర స్థానమే తన స్వస్థానమని సర్వప్రాణములను సమీకరించి సర్వేంద్రియములను సమీకరించి అక్కడ నిలిపి ఉంచి పరమాత్మ ప్రత్యగా అభిన్నులనేటటువంటి సమయ జ్ఞానాన్ని పొంది ప్రణోత్క్రమణం కనుక చేసినట్లయితే ఈ శరీరాన్ని విడిచిపెట్టిన వాడైతే అవిద్యా మోహము నశించినటువంటి స్థితిలో శరీరమును విడిచినటువంటి వాడు మరల శరీరమును పొందదాడు మోక్షమనే పొందుతురి ఓ శ్రీ గురు నమ I hate, uh... శరీరంలో ఎక్కడ బ్రహ్మరంధ్ర స్థానంలో ఉంటుంది అంటే వెన్నుకాము మెదడు కలిసేటటువంటి మడుల్లా అబ్లాంగేట చిన్న మెదడు పెద్ద మెదడు ఈ మూడు కలిసేటటువంటి స్థానం ఒకటి ఉన్నది మృత్యులి గుంట అని కూడా అంటులి చిన్న పిల్లలకి హర స్థానములో పుట్టిన పిల్లవాడికి మెత్తగా ఉంటున్నాం అక్కడ జాయింట్ పూర్తవదనం అన్నది మూడు సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఆ ఎముకలన్నీ సర్దుకుని ఆ మెత్తటి స్థానం కాస్త ముసుగుతాం సరే ఎవరినైనా సరే ఆ బ్రహ్మరంధ్ర స్థానంలో గనక తాడించినట్లయితే మోదినట్లయితే తప్పక చనిపోతాడు ప్రాణానికి ఆధార స్థానం అదే గురువు గారు విశ్వగురు విశ్వ సద్గురు అంటే విశ్వ సద్గురు అన్నీ ఒక పదం ఆడారండి మీరు దాకా ఆయన ఎవరు వినిపిస్తోందండి ఇందాక విశ్వ సద్గురు అనే పదం వాడారండి గురు పరంపర విషయం ఎప్పుడన్నా చెప్తాలి అది ఇప్పుడు అయిపోయి ఓకే ఓకే ధన్యవాదాలు గురువు నమస్కారం నమస్కారం నమస్కారం స్వామి